తా వందే గిరు పరపరా ఓ సహనావతు సహనౌ భునస్సు సహ దీంకరవై తేజస్వినీతమస్సు మా విద్విషావై ఓ స్వే జనపదే యథాకామం పరివర్తేతమేవాషా గృహీవా స్వే శరీరే యథాకామం పరివర్తతే ఆ మంత్రానికి చెందిన భాష్యాన్ని చూస్తూ ఉన్నాం అది ఈ పద్దెనిమిదో మంత్రం అది ఆ సందర్భం ఏమంటే పదిహేడో మంత్రంలో పద్దెనిమిది ఫస్ట్ పార్ట్ చెప్తారు మొత్తానికి ఇప్పుడు పద్దెనిమిదో మంత్రమే చదివాను పద్దెనిమిదో సెకండ్ మంత్రం చదివాను ఓకే సెకండ్ పార్ట్ ఆఫ్ ది అదే పద్దెనిమిదో మంత్రం ఆఖరి భాగం చదివాను మంచిది మొత్తాన్ని పద్దెనిమిదో మంత్రం చూస్తూ ఉన్నాను పదిహేడో మంత్రంలో గణచన పదిహేడో మంత్రంలో సుశుప్త అవస్థని వర్ణించాను సహోవాచ అజాత శత్రువు ఎత్రైష ఏతత్సూప్తోభూత్ ఏష విజ్ఞానమయ పురుష ఇక్కడ నేను పదిహేడో మంత్రాన్ని మీకు రీక్యాప్ ఇస్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఇప్పుడు విజ్ఞానమయ పురుషుడు ఉంటాడు అంటే జాగ్రత్త మనకి ఉపలభ్యమయ్యే ఈ జీవుడు జీవుడు జీవుడనే మాట వాడరు ఏముంది జీవుడు జీవ ప్రాణధారణే జీవుడనే మాట ఎక్కువగా వాడటం లేదు విజ్ఞానమయ పురుషుడు అంటున్నారు దానికి కరస్పాండింగ్గా మీరు జీవుడనే చెప్పుకోవచ్చు ఈ విజ్ఞానమయ యథార్థంగా జీవుడేమీ కాదు పరమాత్మే పురుషుడంటే పరమాత్మే ఎటు వచ్చి విజ్ఞానముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు విజ్ఞానము అంటే బుద్ధి బుద్ధి బుద్ధి అంటే విజ్ఞాన విజ్ఞానములన్నీ బుద్ధి ఎన్నీ ఉంటాయి ప్రతి క్షణము కొత్త కొత్త విజ్ఞానాలను అది సృష్టిస్తూ ఉంటుంది కంటితో చూస్తుంది చెవితో వింటుంది ఆ కొత్త కొత్త విజ్ఞానాలను సృష్టిస్తూ ఉంటుంది ఇది కాక దాని ముందు వాసనలన్నీ విజ్ఞాన ఉంటాయి ఇది కాక స్మృతి కూడా దాంట్లో భాగంగా ఉంటుంది ఏ రకంగా చూస్తున్నా అది ఎప్పటికీ విజ్ఞాన ప్రచురంగా ఉంటుంది విజ్ఞానంతో నిండి ఉంటుంది అటువంటి విజ్ఞాన అయినటువంటి బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది బుద్ధి ఏదో అది అయిపోతాడు ఆ పరబ్రహ్మ పురుషుడు బుద్ధి ఏదో అది అయిపోతాడు బుద్ధి పరిచ్ఛిన్నము కనుక పరిచ్ఛన్నుడు అయిపోతాడు బుద్ధి జ్ఞాత కనుక జ్ఞాత అయిపోతాడు బుద్ధి దేశకాలములతో నిండి ఉంటుంది కనుక దేశకాల పరిచ్ఛిన్నుడు అయిపోతాడు ఆ విధంగా విజ్ఞానమయుడై ఉన్నాడు పరబ్రహ్మ కావండి అవి కేవలము అజ్ఞానం చేత ఈ బుద్ధి యొక్క ధర్మాలను అధ్యారోపణం చేసుకోవటం చేత వచ్చిన స్థితి విజ్ఞానమయత్వము అనేది అధ్యారోపంచేత వచ్చినది తప్ప యథార్థంగా ఉన్నది కాదు అంచేతనే యథార్థంగా అయితే బ్రహ్మే కానీ బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది విజ్ఞానమయుడుగా మనకు అనుభవానికి వస్తూ ఉన్నాడు ఈ పురుషుడు ఈ పురుషుడు నిద్రపోయాడు నిద్రపోయేప్పటికేమైపోతుందంటే ఆ విజ్ఞానమయత్వం అంతా జారిపోయి పరబ్రహ్మగా తేలిపోతాడు అప్పుడు విజ్ఞానమయత్వం ఎందుకు జారిపోయింది వాగ్గృహీత భవతి చక్షుర్గృహీతం భవతి శ్రోత్రం గృహీతం భవతి ఇవన్నీ విలీనమైపోయేప్పటికీ మనస్సు గృహీతం భవతి మొత్తం విజ్ఞాన రాశంతా విలీనమైపోయేప్పటికీ విజ్ఞానమయత్వాన్ని నిర్ధారించేటువంటి అంశమే ఏదీ లేదు కనుక శుద్ధమైన పరమాత్మగా ఉండిపోతాడు ద్రష్ట అవ్వాలన్నా విజ్ఞానమయుడు అయితేనే ద్రష్ట అవుతాడు బుద్ధితో తాదాత్మ్యం లేదే తెలుసుకునేవాడు చూచేవాడు కూడా అవడు తెలియబడేది ఉండదు కాబట్టి తెలుసుకునేవాడు అనే స్థితి కూడా ఆ పరమాత్మకి ఉండదు ఆ విధంగా సుషుప్తి ఎందు ఉంటాడు అని చెప్పారు ఈ చెప్పిన దాంట్లో జాగ్రత్త అవస్థ ఎందుండే విజ్ఞానమయత్వం అని చెప్పలేదు అది విజ్ఞానమయత్వము అది కల్పన అని చెప్పలేదు ఒకే విజ్ఞానమయత్వం ఉన్నది ఆ విజ్ఞానమయత్వంతో తాదాత్న్ని చెంది అధ్యారోపంచేత విజ్ఞానమయ పురుషుడుగా ఈ బ్రహ్మ మనకి పరిచయం అవుతున్నాడు అనే చెప్పారు తప్ప ఎప్పుడైతే జాగ్రత్త క్లోజ్ అయిపోయిందో ఆ విజ్ఞానమయ రాశి ఆ విజ్ఞానమయత్వము మరుగున పడిపోయి శుద్ధమైన బ్రహ్మ ఇంత మాత్రమే చెప్పారు తప్ప జాగ్రత్కాలీనమైనటువంటి ఆ విజ్ఞాన రాశి మిథ్యాభూతము అని చెప్పలేదు అధ్యారోపం అని చెప్పారు చెప్పారు కానీ అది అసన్న మిథ్యాభూతము అని మాత్రం చెప్పలేదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం అది అది అసన్నేది మిథ్యేది ఇక్కడ ఈ క్షణంలో చెప్పుండకపోవచ్చు కానీ చాలాసార్లు చెప్పారు వాడు తాత్పర్యాన్ని తెలుసుకుంటే అది మిథ్యే కానీ పూర్వపక్షాన్ని నిలబెట్టడం కోసం టెక్నికల్గా నువ్వు ఆ పరమాత్మ నుంచి విజ్ఞానమయత్వం జారిపోతే పరమాత్మ శుద్ధంగా ఉంటుందని అన్నావే తప్ప దీని ఎందు విజ్ఞానమయత్వము ఆ యొక్క విత్యా అని చెప్పలేదు తర్వాత విజ్ఞానమయత్వంగా విజ్ఞానమయంతో నిండి ఉన్నప్పుడు ఆత్మ అసంగము అనే విషయాన్ని కూడా హైలైట్ చేయలేదు దానివల్ల ఏమవుతుంది వీడు శుద్ధ పరమాత్మ అవ్వాలంటే మళ్ళీ నిద్రపోవాల్సి ఉంటుంది జాగ్రత్త కాలంలో వీడు పరమాత్మ అన్నాడుగా పరమాత్మ కాడు వీడు పరిచ్ఛిన్నుడిగానే ఉన్నాడు జాగ్రత్త వ్యవస్థలో వీడు నిద్రపోతే మళ్ళీ పరమాత్మ అయ్యాడు కాబట్టి జాగ్రత్త అవస్థ ఎందుండే ఈ పరిచ్ఛేదము కూడా అది కల్పనము కల్పితము అని కూడా చెప్పలేదు కాబట్టి ఆత్మ యొక్క శుద్ధి అంటే సకల అవస్థల అసంగము విజ్ఞానమయ ధర్మములు లేనిది అనే విషయం ఖచ్చితంగా నిర్ధారింపబడలేదు అని ఒక పాయింట్ పూర్వపక్ష అన్నాడు దీనిని బట్టి జాగ్రత్తకాలీ జాగ్రత్త అవస్థయంలో ఉండే ధర్మములు విజ్ఞానమయమును బట్టి వచ్చిన ధర్మములు ఏవీ పరమాత్మయందు లేవు అనే మాట చెప్పి ఉన్నప్పటికీ ఒక అధికాంశాన్ని నేను అడ్డుపెట్టుకుని మళ్ళీ ఆ జాగ్రత్త అవస్థనే పునరుజ్జీవింపజేసి స్వప్నానికి దృష్టాంతంగా చెప్పుకుంటాను చచ్చినది బతికొచ్చినట్టుగా మళ్ళీ ఎలా పట్టుకొచ్చేవరా జాగ్రత్త అవస్థ అని అడిగితే అది చచ్చింది అయినప్పటికీ దాన్ని మళ్ళీ బతికించడానికి తగినంత చిన్న అధికాంశము నాకు దొరికినది ఏమిట అధికాంశము అంటే ఆత్మ విజ్ఞానమయము జారిపోయినప్పుడు పరమాత్మ అని చెప్పారే తప్ప సుస్పష్టంగా ఇదమిత్తంగా విజ్ఞానమయంతో ఉన్నప్పుడు కూడా అది పరమాత్మయే అని మీరు చెప్పలేదు కదా ఆ ఆత్మ యొక్క శుద్ధత్వము అసంగత్వము పూర్తిగా నిర్ణీతము కాలేదు కాబట్టి జాగ్రత్తవస్థ పూర్తిగా చచ్చిపోయిన దాన్ని బతికించలేదు నేను కొద్ది కొద్దిగా సగం సచ్చి సగం బతుకున్న దాన్ని నేను మళ్ళీ పైకి తీసుకొచ్చి ఒక అధికాంశమును దాంట్లోంచి తీసుకుని ఆ విజ్ఞానమయ్య రాశి ఏదైతే సరే పరమాత్మ నుండి అది జారిపోయిందయ్యా నిజమే కానీ పరమాత్మతో అతుక్కుని ఉన్నప్పుడు అది సత్యమని నేను తీసుకుంటా తీసుకుని జాగ్రత్తకాలీన అనుభవములు జాగ్రత్తకాలమునకు పరిమితమై ఉన్నంత వరకు సత్యములు అలాగే స్వప్నకాలీన అనుభవములు కూడా స్వప్నకాలమునందు సత్యములే అని తిరగేసి చెప్పాడు అంటే ఏమిటి స్వప్నావస్థయొందుండే అనుభవములు ఎలా నిత్యయో జాగ్రత్కాలీన అనుభవములు కూడా నిత్యయే అని చెప్పే సందర్భంలో జాగ్రత్కాలీన అనుభవాలు మనం పరిశీలనకు పెట్టినది స్వప్నావస్థ దృష్టాంతమే ఇప్పుడు రివర్సు ఇప్పుడు స్వప్నావస్థని పరిశీలనలోకి పెట్టాము జాగ్రత్తకాలీనావస్థ యొక్క సత్యత్వము దీనికి దృష్టాంతము అలా దృష్టాంతంగా నేను పెట్టుకుంటాను అని పూర్వపక్షి అన్నాడు అది అక్కడ ఉన్న వ్యవస్థ తెలిసిందండి ఇప్పుడు ఆ వాక్యాలని నేను ఒక్కసారి అనేస్తే మీకు స్పష్టమైపోతుంది ఆ వాక్యాలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఇంకా పదిహేడు పదిహేడు ఓకే నను చాగ్రకార్యకరణాత్మత్వం దేవతాత్మత్వం అవిద్యాధ్యారోపిత పరమాథి వ్యతిరిక్త విజ్ఞానమయాత్మప్రదర్శన ప్రదర్శితం తథం దృష్టాంత స్వప్నలోకృతవ ఉజ్జీవిష్యం ప్రాదుర్భవిష్యతి అని సిద్ధాంతి సత్యం నువ్వు బానే ఉందయా విజ్ఞానమయ వ్యతిరిక్తే కార్యకరణదేవతాత్మదర్శనం అవిద్యాధ్యారూపితం శుక్తికాయామివరగజ తత్వదర్శనం ఇేతద్ది సిద్ధ్య వ్యతిరిక్తాత్మస్తిత్వ ప్రదర్శన్యాయైన నటు తద్విశుద్ధిపరత న్యాయ ఉక్త అక్కడ న్యాయం అంటే దృష్టాంతం దృష్టాంతం మీరు ఎంతమంది చెప్పారు జాగ్రత్త ఉండే విజ్ఞానమయ లక్షణం ఏదైతే కలదో అది ఆత్మ యథార్థంగా అతుక్కొని లేదు అంచేతనే ఆత్మ ఆ విజ్ఞానమయం జారిపోయిన వెంటనే శుద్ధ పరమాత్మగా నిగ్గు తేలుతోంది అని ఆ పరమాత్మను విజ్ఞానమయ లక్షణముల యొక్క అధ్యారోపణం లేదు యథార్థంగా జాగ్రత్త వహిస్తేందు అజ్ఞానం చేత అధ్యారోపణం చేసుకుంటున్నారు ఎలా అయితే మాల్చిపోయేందు వెళ్ళిన అధ్యారోపణ చేసుకున్నట్టుగా అని మీరు విలక్షణత్వాన్ని వ్యతిరిక్తత్వాన్ని మీరు బోధించేవే తప్ప విజ్ఞానమయంతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆత్మ అసంగమే అని ఆ శుద్ధి ఆ శోధన సంపూర్ణంగా మీరు చెయ్యలేదు ఆ బేసిస్ మీద అసన్నతి దృష్టాంత మీ దృష్టిలో ఆ దృష్టాంతము మిథ్యాభూతమే అయినప్పటికీ మీరు చెప్పిన ఆ మంత్రంలో కేవలము వ్యతిరిక్తత్వాన్ని మాత్రమే సాధించేదే తప్ప జాగ్రత్త ఉండే విజ్ఞాన కూడా కల్పితము అంశాన్ని పూర్తిగా మీరు సాధించలేదు తర్వాత జాగ్రత్త కూడా విజ్ఞానమయము యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా పరమాత్మ చైతన్యము అసంగము శుద్ధము అనేటువంటి శుద్ధి ఆ శోధన పూర్తిగా మీరు చేయలేదు ఈ అంశాలను నేను మనస్సులో పెట్టుకుని ఆ చిన్న మిస్సింగ్ లింక్ను ఒకదాన్ని నేను బేసిస్గా చేసుకుని మళ్ళీ జాగ్రత్తకాలీన అనుభవాలను దృష్టాంతంగా మళ్ళీ పట్టుకొస్తాను అది పూర్తిగా చచ్చిపోయినట్లు లెక్క కాదు అని పూర్వపక్ష యొక్క అసన్నపి దృష్టాంత అసన్నపి దృష్టాంత అంటే మిథ్యాభూతమ్యాభూత అది దృష్టాంత జాగ్రత్త కార్యకరణ దేవతాత్మదర్శన లక్షణ పునరుద్భావ్యతే దేవతాత్మదర్శనం కూడా పెట్టుకుంటూ ఉండాలక్కడ దేవతాత్మదర్శనం అంటే ఏమిటి చంద్ర చంద్రుడే దేవత అదే బ్రహ్మ విజ్ఞానమయుడు అనుభవానికి వచ్చే విజ్ఞానమయుడు సత్యమని అప్పుడే చంద్ర బ్రహ్మయే బ్రహ్మ అని చంద్రదేవతయే దేవత అని కూడా అనుకుంటాడు వాస్తవంలో అనుభవానికి వచ్చే విజ్ఞానమయుడు కల్పనే చంద్రబ్రహ్మయే బ్రహ్మ అన్నది కూడా కల్పనే వీడు జీవుడుగా కల్పించబడితే కానీ అవతలో ఉన్నది దేవత లేకపోతే దేవుడుగా కల్పించబడ్డాడు ద్వైతవాదం అంతా అలాగే ఉంటుంది ద్వైతం అలాగే ఉంటుంది లోకంలో ఉండే బట్టి మీరు తత్వాన్ని నిర్ధారించలేరు లోకంలో దేవుడు వేరు నేను వేరు అన్నట్టే ఉంటుంది దేవుడు వేరు నేను వేరు అంటే దాంట్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దేవుడు పరిచ్ఛిన్నంగా ఉంటాడు చంద్రమండలానికి పరిమితమై ఉంటాడు సూర్యమండలానికి పరిమితమై ఉంటాడు లేకపోతే రాముడు కృష్ణుడు అన్న సందర్భంలో ఆ రూపానికి ఆ అవతారానికి ఆ గుణాలకి ఆ లీలలకి పరిమితమై ఉంటాడు దేవుడు కృష్ణుడు అన్నారనుకోండి ఏదో రాముడు అన్నారనుకోండి ఏదో ధర్మాన్ని నిలబెట్టాడు ఆ ధర్మానికి యుద్ధం చేశాడు అంటూ మనం అన్నీ కాలేదు దేవుడికి దేవుడు కూడా పనికట్టుకుని ఆ ధర్మాన్ని యుద్ధం చేస్తూ ఉండడము ధర్మాన్ని నిలబెడుతూ ఉండడము ఇది ఇదంతా ఈ కార్యక్రమం అంతా దేవుడు చేస్తున్నాడు అంటే ఆయనకి పరిచ్ఛేదం వచ్చేయలేదు కర్తృత్వ భోక్తృత్వాలు ఈ ఈ వచ్చేలేదు వచ్చేస్తాయి వీడి జీవుడైనంతసేపు దేవుడు కూడా అలాగే పరిచ్ఛేందుడుగా ఉంటాడు వీడి యొక్క జీవితం ఎలాగైతే అజ్ఞానం చేత పరికల్పితము ఈశ్వరుని ఎందు నామరూపాలు ఇవన్నీ కూడా అజ్ఞాన పరికల్పితములే అయితే మరి మేము కోసం ఉపాసన కోసం మీరు చేసుకోవడము ఎవడూ కాదండు మీరు ఉపాసన కోసం పెట్టుకున్నదే సత్యం అంటే సమస్య వస్తుంది ఇప్పుడు పసుపు ముద్ద అది అది పసుపు ముద్దయా పసుపు ముద్ద అది గణేశ్వరుడా అని అడిగితే మీరు పసుపు ముద్ద అని చెప్పాల్సి ఉంటుంది గణేశ్వరుడని ఎలా ఇప్పుడు అది చూపించి ఏమండి దేవిటి ఈ తమలపాకులో ఉందిది ఈ పచ్చగా ఉంది దేవిటండి అని అడిగారనుకోండి అప్పుడు మీరు సమాధానం ఏమని చెప్పాలి అయ్యా మీ ప్రశ్నకి సమాధానం నేను చెప్పాలంటే ముందు మీరు మాకు చెప్పండి మీరు జ్ఞానం గురించి అడుగుతున్నారా ఉపాసన గురించి అడుగుతున్నారా జ్ఞానం గురించి అడుగుతున్నాము అయితే పసుపు ముద్ద ఉపాసన గురించి అడుగుతున్నాము విఘ్నేశ్వరుడు అని చెప్పద్దు అంతేగాని పసుపు ఆ రకమైన భేద దృష్టి చేయొద్దు అక్కడ మొన్న బలంలో పాఠంలో కూడా ఇది వచ్చింది అక్కడ మీరు చేస్తున్నది మూర్తిని నిర్మాణం చేయటం కాదు కావాల్సింది హృదయాన్ని నిర్మాణం చేయాలి మూర్తి బొన్న హీ బన్నాహ దిల్కో బన్నా ఉపాసనలో మీరు అంచేతనే మూర్తికి అంత ప్రాముఖ్యం లేదు హృదయానికి ప్రాముఖ్యం మూర్తి ఇంకా అటువంటిప్పుడు మూర్తి ఎందుకోసం వచ్చింది అంటే హృదయంలో ఆ భావనని కలిగించడం కోసం వచ్చింది ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుంటారు ఈ ప్రియుడు ప్రియురాలి పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టుకుంటాడు ఒక కథ ఉంది ఎక్కడి నుంచో ఎక్కడికో పోతున్నా ఒక రైల్ రైల్వే టికెట్ కలెక్టరు ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకొక కంపార్ట్మెంట్కి వెళ్తున్నాడు చెక్ చేయడానికి రైలు ఆగింది ఆగే ఒక నిమిషం ఆగి వెళ్ళిపోతుంది కదా ఆ కంపార్ట్మెంట్లో నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్తుంటే కొంతమంది జనాలు కాశీల గిట్టినకి దిగి మళ్ళీ ఎక్కేస్తున్నారు ఆ హడాలో ఇతను ఈ కంపార్ట్మెంట్ నుంచి ఆ కంపార్ట్మెంట్కి వెళ్తుంటే కాలి కింద పర్సు ఎగో తగిలింది ఎవట్రా ఆ చూస్తే పరసు రాత్రిపూట అది తీసేవిలో పెట్టుకున్నాడు ఎవరు టికెట్ కలెక్టర్ వెళ్ళాడు కంపార్ట్మెంట్లో వెళ్ళి ఒక అడిగాడు అది టికెట్లు చూపించమని వరుసగా అడుగుతుంటే ఒక అతను నా పర్సు పోయిందండి టికెట్ పరస్సులో ఉందన్నాడు అంటే ఈయన పరుసు జేబులోంచి తీసేట్టు టికెట్ కలెక్టర్ నాకు పరుసు దొరికింది అది నీదెవరో కాదో నాకు నువ్వు ప్రూవ్ చేస్తే నేను నీకు ఇచ్చేస్తాను దాంట్లో టిక్కెట్ ఉంది టికెట్ అంటే పాతకాలపు టిక్కెట్లు ఉన్నాయి అత్త టిక్కెట్ ముక్క ఆ పర్సు నీదేం చెప్పు అంటే అప్పుడు ఇతను దాంట్లో శ్రీకృష్ణుడి బొమ్మ పాస్పోర్ట్ సైజు శ్రీకృష్ణుడి బొమ్మ ఉందండి చెప్పారు ఈ టికెట్ కలెక్టర్ చూస్తే ఉంది ఈ రోజుల్లో శ్రీకృష్ణ బొమ్మ ఎవడైనా పెడతాడయా అందరూ పెట్టచ్చు అందరికీ శ్రీకృష్ణ బొమ్మ చాలామంది పెట్టుకుంటారు మీదే అని నువ్వు ఎలా చెప్పగలవు అని ఈయన క్వశ్చన్ వేశాడు కన్ఫర్మ్ చేసుకుని ఇద్దామని అంటే అతను చెప్పాడు చూడండి నేను కాలేజీలో చదివి రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి ఫోటో పెట్టుకున్నాను ఆ ఆ ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్ళాడా వెళ్ళాడినప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోటోనే ఈ పరస ఫొట్టుకు తిరిగి వాడిని అలాగే కొంతకాలం అయ్యేప్పటికీ ఆమెకు అనుభవతయ్యి ఒక బాబును కన్నది ఆ బాబు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అప్పుడు ఈమె యొక్క ఫోటో తీసేసి అది ఇంట్లో పెట్టేసి ఆ బాబు ఫోటో దాంట్లో పెట్టుకుని నేను ఆ పరసం తిరుగుతూ వచ్చాను ఆ తర్వాత కొంతకాలానికి ఆ బాబు వాడు ఎంఎస్ పాస్ అయ్యి ఉద్యోగంలో ఇంకొక అమ్మాయికి వెళ్ళాడు పెళ్ళాడి వాడు తాపరం చేసుకుంటున్నాడు వాడు కాపురం చేసుకుంటూ ఉంటే ఇంక బాబు ఫోటో ఎందుకులే తీసేద్దాం అని మళ్ళీ నా పివురాలు నా భార్య ఫోటో పెట్టుకుందాం అనుకుంటూ ఉంటే పెట్టుకున్నాను మళ్ళీ అలాగా ఆ బాబు ఫోటో తీసి మళ్ళీ ఈవిడ ఫోటో పెట్టుకున్నాను ఈ లోపల ఆవిడ కాలం చేసింది కాలం చేస్తే ఇంకా అస్తమానం ఆవిడ ఫోటో పెట్టుకుంటే మనస్సుకి ఒక వికారంగా ఉంటుందని ఆవిడ ఫోటో తీసేసి అప్పుడు అడిగాను ఎవరన్నా ఏ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగాను అది చిన్నప్పుడు మా తండ్రి గారి ఫోటో పెట్టుకునేవాడిని అది తీసేసి పెళ్ళయ్యాక నా భార్య ఫోటో పెట్టాను అది తీసేసి కొడుకు ఫోటో పెట్టాను అది కూడా తీసేసి ఏ ఫోటో పెట్టాలి ఆలోచిస్తుంటే ఒక ఆయన చెప్పారు ఆయన ఏ ఫోటో అయితే జన్మ అది పెట్టుకోరా అది ఇంకా తీసేయక్కర్లేదు నువ్వు పోయిన తర్వాత ఎవరిలో తీసేస్తారు కానీ అవసరం ఉండదు అటువంటి ఫోటో పెట్టుకో అని మహాత్ముడు చెప్పాడు అయితే ఏ ఫోటో పెట్టుకోమంటారంటే శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకో నువ్వు తీయక్కర్లేదు దాన్ని ఇంకా నిన్ను వాళ్ళు తీసేసినప్పుడు ఆ ఫోటో ఎవడో తీసుకుంటాడు కాబట్టి నువ్వు ఉన్నంతవరకు మార్చక్కర్లేని ఫోటో ఎందుకంటే ఒంటరిగా జీవిస్తున్నాడు నువ్వు ఉన్నంతవరకు మార్చక్కర్ లేని ఫోటో అదే అది పెట్టుకో అని చెప్పారు అప్పటి నుంచి నేను ఆ ఫోటో పెట్టుకున్నా అని చెప్పాడు ఆ కలెక్టర్ ఆ పర్స్ ఇచ్చి ఆ టికెట్ చేసుకుని వెళ్ళిపోతాడు సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ ఫోటో ఈజ్ ఓన్లీ ఏ సింబల్ ఆ ఫోటో ఎంత అందంగా ఉంది ఎంత ముద్దుగా ఉంది అది మెరిసిపోతూ ఉందా అలిగిపోయిందా లేకపోతే వంశలు మనత పడిపోయా దట్ ఈస్ నాట్ ది పాయింట్ అది ఎంత అధ్వాన్నంగా మట్టి ఆ ఫోటో చూడగానే వాడు హృదయంలో శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు కాబట్టి హృదయాన్ని నిర్మాణం చేయాలి కానీ ఫోటోని లేకపోతే మూర్తిని కాదు నిర్మాణం చేయడం హృదయాన్ని నిర్మాణం చేయాల్సి అని ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను నేను బట్ బొలారం క్లాస్లో చెప్పాను ఈ మాట కాబట్టి ఉపాసన సందర్భంలో ఎదుర్కొన్నా ఓ మూర్తి పెట్టుకుంటాను ఆ మూర్తి ఎందుకంటే మీ భావనని నిర్మాణం చేయడం కోసం మూర్తి ఇప్పుడు ఈ మాట బొలారంలో కూడా చెప్పాను కాబట్టి ఫోకస్ దేని మీద ఉండాలి భావన మీద ఫోకస్ ఉండాలి మూర్తి మీద ఫోకస్ కాదు ఉండడం భావన మీద ఉండాలి సపోజ్ ఎవరైనా అర్జు చేయొచ్చు ఎవరి ఫోకస్ మూర్తి మీద భావన మీద రెండింటి మీద పెట్టుకున్నాము అని అర్జ్యూ అదే తప్పు ఎందుకంటే మూర్తి మీద ఫోకస్ ఉందంటే భావన ఎగిరిపోతుంది భావన గాలికిపోతుంది భావన మీద ఫోకస్ ఉంటే మూర్తి మీద ఫోకస్ ఉండదు ఫోకస్ ఈజ్ ఏదర్ అవుట్ సైడ్ ఆర్ కాబట్టి రెండు కూడా నేను రెండు కలిపేసి నేను చేసేస్తానని ఈ అతి తెలించేట్లు వర్కౌట్ కావు కాబట్టి మూర్తి మీద ఫోకస్ను తగ్గించి భావన మీదే ఫోకస్ పెట్టుకోవాలి అప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చు సపోజ్ భావన దృఢమైపోయిందనుకోండి ఇప్పుడు మూర్తి ఏం చేయాలి ఇంకా మూర్తి అక్కర్లేదు ఇంకా మూర్తి అక్కర్లేదు మూర్తి ఉండొచ్చు లేకుండా పడవాలి భావన దృఢమైపోతే మూర్తి తీసేసి మీరు ఎక్కడో గిరాటేసలు రానక్కర్లేదు అలా చేయకూడదు మళ్ళా దాని స్థానంలో దాన్ని వదిలేయొచ్చు ఎవరైనా కావాలంటే ఇది చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బట్ మీకు మూర్తి యొక్క ఆవశ్యకత లేదు ఇది దేవతాత్మ దర్శనం కాబట్టి దేవతాత్మ దేవతారూపమును దర్శించేట యొక్క అభిప్రాయం అంత మాత్రమే అంతేగాని దానిని అడ్డం పెట్టేసుకుని దేవుడు అంటే ఇలాగే ఉంటాడు ఇదే ఉంటాడు అనో లేకపోతే ఇలాగే ఉంటాడు కానీ అక్కడ ఉంటాడనో నేను దేవుడు కంటే భిన్నంగా ఉంటానో ఇన్ని రకముల కంక్లూషన్స్ చేసేటువంటి హక్కు మీకు ఎవరికి లేదు మీరు అలా కంక్లూషన్స్ చేసుకొని కూర్చున్నట్లయితే మీరు ద్వైతమం ఒక అజ్ఞానంలో ఉండిపోవడాన్ని నిశ్చయించుకుంటే ఆ చేయవచ్చు కాబట్టి విజ్ఞానమయుడైన జీవుడు జ్ఞాన అన్న దాంట్లోనే భాగంగా దేవతాత్మ దర్శనం కూడా అజ్ఞాన కల్పితము అని చెప్పేస్తున్నారు కావండి అదొక మంచి పాయింట్ ఆ పాయింట్ని మనం సెటిల్ చేసుకున్న తర్వాత ఈ టెక్నికాలిటీని కూడా ఇప్పుడు మనం సెటిల్ చేస్తున్నాం కాబట్టి పూర్వపక్ష ఏమంటాడంటే జాగ్రత్తకాలీన అనుభవములు సత్యములుగా నేను తీసుకుంటున్నాను ఆ విధంగా దాన్ని దృష్టాంతంగా మళ్ళీ దాన్ని మళ్ళీ బతికించాను నేను ఎందుకంటే నువ్వు ఆ మంత్రంలో పూర్తి శోధన చేయలేదు నువ్వు సగం సగం శోధనే చేసేవు కనుక నేను మళ్ళీ బతికించాను బతికించి నా స్వప్నంలో ఉన్నటువంటి అనుభవములు ఆ కాలములో అవి సత్యములే అని నేను చెప్తాను అని దృష్టాంత అని పూర్వపక్షం దాని మీద శంకరుల దృష్టాంతం ఏమిటంటే ఆయన దాన్ని చెప్తో అలా చెప్పడానికి వీలు లేదు ఉదాహరణ తీసుకో ఆయన అప్పుడు ఒక దృష్టాంతాన్ని ఇచ్చారు ఇంకా ఆ దృష్టాంతం లాంటి దృష్టాంతం నేను ఇంత శాస్త్రం చూశాను నాకెక్కడా కనపడలేదు ఆ దృష్టాంతం ఏమిటంటే ఓ రాజు ఉన్నాడు ఆయనకి మంత్రి సేనాపతి వెళ్ళి ఉంటారు వాళ్ళు ఆయనకు వచ్చి సేవాది చేస్తూ ఉంటారు ఆయనకి సేవ చేసి వాళ్ళ వాళ్ళు వెళ్ళి పడుకుని గడిపోయారు ఈయన ఈయన దారిని ఈయనొచ్చి మళ్ళీ పడుకున్నాడు ఏమండి పడుకుంటే ఇవి జాగ్రత్త అనుభవముడు అంటే జాగ్రత్తలో రాజు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటాడు ఆయనకి మంత్రి ఓ సేనాపతి ఆయన ఆజ్ఞలను పాలించే ఉంటారు ఇదంతా సత్యం జాగ్రత్త కాలం సత్యం అదే కదా పూర్వపక్ష ఇదంతా సత్యం మంచిది ఆయన నిద్రపోయాడు నిద్రపోతే కళ వచ్చింది కళలో రాజు బిచ్చగాడేయ్యే కళలు చాలా ఉంటాయి కానీ రాజు రాజుగా కూడా ఉంటాడు కళలో రాజు బిచ్చగాడే అయి తీరాలనే రాజు రాజుగా కూడా ఉంటాడు నిజానికి అదే రాజుగా ఉంటాడు కళలో ఏమండి అదే సేనాపతి ఉంటాడు అదే మంత్రులు ఉంటాడు ఆయనకి ఆయన ఏ రాజ్యాన్ని జాగ్రత్త అవస్థలో పాలిస్తున్నాడో అదే రాజ్యాన్ని స్వప్నావస్థలో కూడా పాలిస్తూ ఉంటాడు పాలిస్తూ ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఆ రాజ్యంలో యాత్రకి వెళ్ళాడు జాగ్రత్త అవస్థలో యాత్రకి వెళ్ళినట్టుగానే స్వప్నావస్థలో అదే రాజ్యంలో యాత్రకి వెళ్ళాడు ఇది కళ ఇప్పుడు చెప్పు నువ్వు జాగ్రత్త అవస్థానుభవాలని దృష్టాంతంగా చేసుకుని స్వప్నావస్థానుభవాలు సత్యములు అని చెప్తానని నువ్వు కదా ఈ దృష్టాంతాన్ని నువ్వు మనసులో పెట్టుకుని చెప్పు ఈ మంచం మీద ఉన్న పడున్న రాజు జాగ్రత్త అవస్థకి చెందిన రాజు ఎంతటి సత్యమో అలాగంటి రాజు ఒకడు వేరే ఇంకొక రాజు ఆ స్వప్నకాలం నుండు యథార్థంగా ఉన్నాడని ఈ మంచం మీద నిద్రపోవడానికి ముందు మంత్రులు సేనాపతులు ఎవరితోటిన మాట్లాడాడో ఆ సేనాపతులు ఆ మంత్రులు ఎటువంటి సత్యములో జాగ్రత్త అవస్థంలో సరిగ్గా మళ్ళీ ఆ కళలో ఉండే మంత్రి సేనాపతి కూడా అటువంటి సత్యములే అని నువ్వు చెప్పగలుగుతావా ఎలా చెప్పగలుగుతాడండి చెప్పలేడు కదా కాబట్టి జాగ్రత్తకాలి అయిన మంత్రి రాజు అన్నీ సత్యములే అయినా కూడా మాట వరుసకి అవి అలా సత్యాలు అయ్యాయి కాబట్టి ఈ స్వప్నలో ఉన్నవి ఇలా సత్యాలు అవుతాయని నువ్వు చెప్పడానికి అవకాశమే లేదు అని సమాధానం చెప్పారు ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నాను మరోసారి అందాము స్వప్ అనుభూత మహారాజత్వాదయ లోకా ఆత్మభూతా ఇది సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఏమిటంటే స్వప్నంలో అనుభవించాడు వీడు మహారాజత్వం చూడండి అవి లోకములు అంటే కర్మఫలములు భోగములు కర్మఫలములు మహారాజత్వము మొదలైనటువంటి స్వప్నములో అనుభవింపబడే కర్మఫలములు అవి ఆత్మభూతములు కావు ఆత్మభూతములు అంటే యథార్థములు అవి యథార్థములు కావు ఆత్మభూత అంటే యథార్థములో నేను ట్రాన్స్లేషన్ అలా చేశాను చూడండి లోకా అంటే కర్మఫలములోని ఆత్మభూత అంటే యథార్థములోని ట్రాన్స్లేట్ చేశాను చాలా కాషస్ అండ్ కేర్ఫుల్ ట్రాన్స్లేషన్ I am very happy about it. లేకపోతే మీరు మహారాజత్వము మొదలైన లోకములు యథ ఆత్మభూతములు కావు అని రాశారనుకోండి ఏమీ అర్థం కాదు ఎవడికి కాబట్టి లోకములు అంటే కర్మఫలములు ఆత్మభూతములు అంటే యథార్థములు ఆయన ఏమంటున్నారంటే బాగానే ఉందా నువ్వు చెప్పింది నువ్వు మాట ఒప్పుకుంటావా ఒప్పుకోవా స్వప్నంలో వీడికి మహారాజత్వము అనే కర్మఫలం అనుభవానికి వచ్చింది అది యథార్థం కాదని ఒప్పుకుంటావా ఒప్పుకోవాలి ఎవడైనా ఒప్పుకోవాలి మంచిది ఆత్మన అన్యస్యా జాగ్రత్ ప్రతిబింబభూత లోకస్య దర్శనాత్ ఇప్పుడు ఎందుకని ఈ స్వప్నంలో ఉండే మహారాజత్వము మొదలైన కర్మఫలములు యథార్థములు కావు అని చెప్పటకు కారణమేమి అంటే ఆత్మన అన్యస్య జాగ్రత్ ప్రతిబింబభూత లోకస్య దర్శనాత్ ఆ స్వప్నంలో వీడు తనకంటే తాను అంటే స్వప్నాన్ని చూచేవాడు తనకంటే భిన్నమైనటువంటి ఒక లోకాన్ని వీడు దర్శిస్తూ ఉన్నాడు తనకంటే భిన్నమైన లోకాన్ని దర్శిస్తున్నాడు ఆ లోకము ఎలా ఉంటుంది జాగ్రత్తలో వీడు ఎటువంటి లోకాన్ని దర్శించాడో దానికి ప్రతిబింబంగా ఉంటుంది తనకంటే భిన్నమైన లోకాన్ని స్వప్నంలో దర్శిస్తున్నాడు కాబట్టి అది అసత్యమే చాలు ఆ హేతువు చాలు ఎందుకంటే స్వప్నంలో వీడికంటే భిన్నమైనది ఏదీ లేదు స్వప్నంలో వీడు వీడే వీడు దర్శించే లోకము కూడా వీడే కానీ మరి వీడు అలా దర్శించట్లేదు వీడు దర్శించే లోకము తను తను దర్శించే లోకము తానే అయిన తను దర్శించే లోకము తనకంటే భిన్నము స్వీకరిస్తున్నాడు వీడికంటే భిన్నంగా వాస్తవంగా ఏదీ లేదు ఆ విధంగా స్వీకరిస్తున్నాడు కాబట్టి స్వప్నములో వీడి చేత దర్శింపబడే మహారాజత్వోతులైన కర్మఫలములు ఏవైతే ఉన్నాయో అవి వీడికంటే భిన్నము కాకుండా వీడికంటే భిన్నముగా వీడికే దర్శింపబడుతున్నవి గనుక అవి యథార్థము అన్నటికీ కాజాలవు అక్కడ హేతువు సరిపడిందండి సో తెలుగులో కూడా ఎందుకంటే జాగ్రత్త అవస్థ ఎన్న సంస్కారములే ఉద్బుద్ధమై స్వప్నములో కలిగే సుఖ దుఃఖముల కంటే స్వప్నసాక్షి యొక్క ఆత్మ విలక్షణమని మనకు అనుభవములోనున్న విషయమే కాబట్టి స్వప్నసాక్షి ఆ జాగ్రత్త సంస్కారమే ఉద్బుద్ధమై కనబడే అనుభవముల కంటే స్వప్నసాక్షి విలక్షణమే ఎప్పుడూ కూడా స్వప్న సాక్షి సత్యమవుతాడు తప్ప స్వప్నంలో కలిగే అనుభవాలు ఏవి సత్యము కావు అని మనకి తెలుస్తూ ఉంటుంది మహారాజ ఏవ ఇప్పుడు దృష్టాంతం చెప్తున్నారు ఈ మహారాజే ఉన్నాడనుకోండి తావతంటే జాగ్రత్త అవస్థలో వ్యవ మహారాజు ఏ మహారాజైతే జాగ్రద మహారాజుగా ఉన్నాడో ఆ మహారాజే ఉన్నాడండి ఆయన ఉన్నాడు మహారాజ వ్యస్త సుప్తాసు ప్రకృతిసు ప్రకృతి అంటే మంత్రులు మొదలైనందరూ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వ్యస్త సుప్తాసు వాళ్ళు ఎవళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుని నిద్రపోయారు అందరూ ఈయన పక్కనే కొడుకుంటారా ఎవరి కొప్పలకి వాళ్ళు పోయి వాళ్ళు కొడుకుని నిద్రపోయారు వ్యస్త అంటే పృథక్ పృథక్గా వేరువేరుగా వాళ్ళు నిద్రపోయి ఉన్నారు ఏమంటే వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఈయన ఒక్కడు మాత్రం కూర్చొని ఏం చేస్తాడు నేను అదే రాశాను ఇక్కడ మహారాజు విషయమే తీసుకున్నదు మహారాజు విషయమే తీసుకునుడు అనేదాను అనువాదము మహారాజ ఏవతావత్ దాని అనువాదం మహారాజు విషయమే తీసుకునుడు మంత్రులు సేనాధిపతులు మొదలగు ప్రకృతులు ఎవరిదారిన వారు నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎవరిదారిని వాళ్ళు వెళ్ళి పడుతున్నారు ఇంకా తెలుగు చూడండి ముందు వెళ్దాము పడుకుంటే అప్పుడేమిటి పర్యంటే శయానహ సరే వాళ్ళందరినీ భవించిన పర్యంకం మీద పడుకున్నాడు యథార్థమైన మహారాజే జాగ్రత్త అవస్థలో యథార్థంగా ఉండే మహారాజు పడుకున్నాడు పడుకునే స్వప్నాన్ పశ్యన్ ఉపసంహృతకరణ అలా వెనక్కి వేసుకోవాలి ఉపసంహృత కరణ స్వప్నాన్ పశ్య వాగ్గృహీతం విగృహీత భవతి చక్షుర్గృహీతం భవతి శ్రోత్రం గృహీతం భవతి అని పదిహేడో మంత్రంలో వర్ణించిన విధంగా అన్ని ఇంద్రియములు విలీనమైపోయినాయి ఆయన పడుకుని నిద్రపోయాడు ఆ నిద్రలో కళ కంటున్నాడు స్వప్నాన్ని పశిను ఆ కళ ఎలా ఉంది పునః ఉపగత ప్రకృతి మహారాజమివ ఆత్మానము జాగరితే ఇవ ఆ కళలో తన యొక్క అనుభవం తనకు వస్తుంది తన గురించి తన గురించి తనకు అనుభవం ఉంటుంది అనుభవం ఎలా ఉంది తను జాగ్రత్త ఇవ జాగ్రత్త అవస్థలో ఏ విధంగా మహారాజుగా ఉన్నాడో అక్కడ కూడా అలాగే మహారాజుగా ఉన్నాడు జాగ్రత్త అవస్థలో ఎలా అయితే మంత్రులు సేనాపతులు వచ్చి ఆయనకి నివేదికలు అవి ఎందు చేశారో సరిగ్గా ఉపగత ప్రకృతిని అవే మంత్రులు అవే సేనాపతులు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి చక్కగా వాళ్ళ వాళ్ళ నివేదికలన్నీ ఇస్తున్నారు అలా కలగనుకున్నాడు ఆయన ఓకే యాత్రాగతం భుంజానమివచోగా ఆయన అంతకుండే యాత్ర చేసి వచ్చాడు మళ్ళీ ఆ యాత్రంతా కలగడుతున్నాడు ఈ పేకాటాడి వాళ్ళకి పేకాటంతా మళ్ళీ వచ్చేస్తున్నాం రాత్రి పదింటిదా కాను పదకొండు గంటల దాకా పేకాటాడి మీరు పడుకుంటే కళత నిద్ర పడుతుంది ఆ కలత నిద్రలో మళ్ళీ పేక ముక్కలన్నీ అలా కనపడుతూ ఉంటాయి సరిగ్గా కాబట్టి ఆ పేక ముక్కలు సత్యము ఎందుకని జాగ్రత్త కాలములందరి పేక ముక్కలు ఏ విధముగా సత్యములు అవి ఎందు సత్యవు కానీ నువ్వు సేవ ఎట్లా అయితే నువ్వు వెళ్ళాడు సేవ అయిద్దాయి సో ఎనీవే సో మళ్ళీ ఆయన యాత్రకి బయలుదేరాడు యాత్రకి వెళుతుంటే ఆ యాత్రలో ఆయనకి గెస్ట్ హౌస్లు ఇవే ఉంటాయి ఏవో భోగాలు ఉంటాయి ఆ భోగాలను కూడా ఆయన అనుభవిస్తున్నాడు యాత్రలో ఏవో కష్టాలు ఉంటాయి అవి పడుతున్నాడు అలా ఉన్నాడు ఇప్పుడు ఓకే నా చతస్య మహారాజస్ స్వస్మాత్ స్వస్మాత్ అనే మాట లేదా పోల్ లేకున్నా మీరు బ్రాకెట్లు పెట్టేసుకోండి స్వస్మాత్ అండి స్వశబ్దం సర్వ సర్వనామ శబ్దం స్వశబ్దం అంచేతం స్వస్మాత్ అన్నా స్వస్మాత్ పెట్టుకోండి అక్కడ ద్వితీయ అన్య ప్రకృత్యుపేత విషయే పర్యటన్ అహని లోకే ప్రసిద్ధ అస్తి యమసౌ సుప్త పశ్యతి ఇప్పుడు ఆయన కలగంటున్నారు ఆ విధంగా కలగంటున్నాడు ఇప్పుడు శంకరులు ఏమంటున్నారంటే ఆ మహారాజు పర్యకంలో పడుకునున్నాడే ఆ పర్యంకంలో పడుకున్న మహారాజు కంటే తానే ఆ మహారాజు తానే తానైన పర్యకంలో పడుకున్న మహారాజు కంటే భిన్నంగా ఇంకో తాను ఉన్నాడు ఏమండి ద్వితీయ అస్తి అన్య ఈ రెండో తాను మొదటి తాను పర్యంకమే పడుకున్నాడు వాడికంటే భిన్నంగా ఇంకో తాను ఉన్నాడు తాను అంటే తాను అంటే తాను స్వా ఓకే ఈ రెండో తాను ఎలా ఉన్నాడు ప్రకృతిపేత మంత్రులు సేనాపతులు ఆయన చుట్టూ ఉన్నారు పర్య విషయ విష విషయం అంటే దేశం దేశంలో పర్యటిస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడంటే నిద్రపోతున్నప్పుడు అలా ఉన్నాడు ఎలా ఉన్నాడంటే పొట్టపొగలు తెలివిగా ఉన్నప్పుడు లోకల్లో అంటే వ్యవహార కాలంలో ఏ విధంగా ప్రసిద్ధుడైన మహారాజు ఉన్నాడో అటువంటి ఇంకొకడు ఉన్నాడు తానే రెండో తానున్నాడు ఈ మొదటి తాను ఆ మంచమే పడుక్కొని ఈ రెండో తనను చూసుకుంటున్నాడు అని మీరు చెప్పగలుగుతారా చెప్పలే ఎం అసౌ సుప్త పశ్యతి ఇది నా ఉంది కదండి వాక్యం మొదట్లో ఉంటుంది నా అలా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అలా ఎందుకు చెప్తున్నారంటే జాగ్రత్త కాలాన్ని పోలికగా చేసుకుని స్వప్నం సత్యం అని సాధింప భూనేడు అందు గురించి కాలంలో ఉన్నట్టే ఉన్నా కూడా సత్యం కాదు యాగ్రకాల వాసనని బట్టి ఇంకో రూపంగా వస్తే సత్యం ఎలాగూ కాదు దానికోసం వేరే చెప్పక్కల్లా యాగ్రకాలంలో ఉన్నట్టు ముద్ర కొట్టేసినట్టుగా అలాగే వచ్చినా కూడా అది సత్యం కాదు నచ ఉపసంహృతకరణ రూపాధిమతో దర్శనం ఉపపద్యతే ఇప్పుడు చూడండి మీకు స్వప్నంలో ఘటం కనపడింది ఘటం చూశారు ఆ ఘటం జాగ్రత్తకాల ఘటాన్ని పోలి ఉంది కనుక అది సత్యమని చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే జాగ్రత్తకాల ఘటము కన్ను చెవి మొదలైన ఇంద్రియములు ఫంక్షన్ చేసుకున్నప్పుడు చూసిన ఘటం ఇప్పుడు స్వప్నంలో ఉపసంహృత కరణుడై ఉన్నాడు కన్ను లేదు చెవి లేదు ముక్కు లేదు ఏమీ లేవు అటువంటి సందర్భంలో చూసిన ఘటమే కాబట్టి జాగ్రత్తకాలీన ఘటము వంటి ఘటమే అయినా జాగ్రత్తకాలీ అయిన ఘటము ఎట్లు వ్యావహారిక సత్యమో అట్లు ఈ స్వాత్మిక ఘటమునకు ఆ కాలము ముందు సత్యత్వమును నిర్ధారించే ప్రయత్నం నువ్వు చేయకూడదు ఎందుకంటే కన్ను లేకుండా చూసిన రూపం ఘట రూపం కన్ను లేకుండా చూసిన రూపం జాగ్రత్తకాలీన ఘటము కన్ను పని చేస్తున్నప్పుడు చూసిన ఘటం లేదా స్వప్నంలో చూసిన ఘటము కన్ను లేకుండా చూసిన రూపం కాబట్టి కన్ను లేకుండా చూసిన రూపము యథార్థమోని చెప్పుట తాగా ఉపసంహృత్య రూపామ దర్శనం నే యుక్తియుము అన్నటికి కాదా నేహే దేహాంతరస్ తత్తుల్య సంభవ అస్ దేహస్థి స్వప్నదర్శనం ఆయన దాన్నే ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తున్నారు ఇది మనం వైచత్య ప్రకరణంలో చూసాం నేను నాకు బాగా గుర్తు గౌడపాదాచార్యులు ఏమంటారంటే స్వప్నంలో వీడు పర్వతం చూశాడు ఏమండి పర్వతాన్ని పశి పర్వతం పశ్యది స్వప్నంలో వీడు పర్వతం చూసేటంటే ఎక్కడుండి పర్వతం చూశాడు నేల మీద ఉండి పర్వతం చూసేటంటే అదో రకంగా ఉంటుంది వీడు ఎక్కడుంది స్వప్ స్వప్నాన్ని చూస్తాడు దేహం లోపల ఉండి స్వప్నాన్ని చూస్తాడు పురీతత్ అనే ఒక నాడి ఉంటుంది మనం చూసాం అది ఆ పురీతత్ అనే నాడిలో ఉండి స్వప్నాన్ని చూస్తాడు ఎక్కడ చూస్తాడు ఆ స్వప్నాన్ని పురీతత్ అనే నాడి అందే చూస్తాడు ఇప్పుడు వీడు చూసినటువంటి పర్వతము జాగ్రత్త పర్వతము వంటిదే అయినట్లయితే మంత్రం మీద పడుకుని చూస్తున్నాడు నేను ఆ రోజుల్లో చెప్పిన ములక మంచడుక్కొని వీడు స్వప్నం చూశాడు కాబట్టి ఆ ములక మంచం ఏదవుతుంది ఆ పర్వతం యథార్థమైన పర్వతం అయితే ఆ ములక మంచం విరిగిపోతుంది అంతేకాదు నేను ఇంకా ఏమని అని రెండో అంతస్తులో పడుకుని వీడు నొలకవంతం అయితే స్వప్నం చూస్తే ఆ పర్వతం సత్యమైతే రెండో అంతస్తు కూడా కూలిపోతుంది అలాంటివి ఏమవటం లేదు కాబట్టి వీడు స్వప్నంలో చూసినటువంటి పర్వతము అది కళ్ళ కళ్ళు చెరిచి ఉన్నప్పుడు జాగ్రత్త కాలంలో చూసిన పర్వతంతో దాన్ని పోల్చి ఇది సత్యం కాబట్టి అది సత్యము అని మీరు నిరూపించబూను కొనుక చాలా హాస్యాస్పదం తప్పితే దాంట్లో సత్యమేమీ లేదు హీ బికాస్ దేహస్థశ స్వప్న దర్శనం దేహం లోపల ఉంటూనే వీడు చూస్తాడు ఏహం లోపలు ఈ దృష్టాంతంలో దేహం స్వప్నం చూస్తున్నాడు అంటే ఇప్పుడు ఏమిటనమాట ఈ దేహం మహారాజు గారి దేహం పర్యక మీద పడుంది ఆ దేహం లోపల ఇంకో మహారాజు ఉన్నాడు ఈ పది నిద్రపోతున్న మహారాజు కంటే భిన్నమైన మహారాజు ఆ దేహం లోపల ఉన్నాడు అని మీరు ఎలా చెప్పగలరు పైగా ఒకే దేహమునందు ఇంకో మహా ఆ మహారాజుకో దేహం ఉంది ఈ మహారాజు దేహం ఒరిజినల్ మహారాజు దేహం మనసం మీద పడుంది మనసం మీద పడి ఉన్న మహారాజు యొక్క దేహమునందు మరి మహారాజు యొక్క దేహము ఘుసాయించి ఉన్నది ఈ ఘుసాయించడం ఉన్నది హైదరాబాద్ భాష నేను ఎక్కడో కొట్టుకున్నాను అది అలా వెళ్తుంటే ఏదో విలక్షణమైన ఉంటే అది బుద్ధి గ్రహిస్తుంది బుద్ధి గ్రహిస్తుంది మనమేం గ్రహించాం మనం అలా సాక్షిగా ఉంటాం బుద్ధి గ్రహిస్తుంది నేను ఒక ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పద్మనాభనగర్ ఏరియాలో చూశాం అక్కడ బాగా చూశాం ఇతర చట్లు ఉండే ఉంటాయి ఒక వాల్పోస్టర్ ఏమిటంటే ఆ వాల్పోస్టరు హైదరాబాదు నగరాన్ని దేశం రెండో రాజధానిగా చెయ్యాలి అంబేద్కర్ అని వాల్పోస్టర్ ఆ పైన ఏమైనా ఉందంటే జనో కొద్దిగా సోచాయించుండ్రు మీరు చూడండి కావలసే పద్మారావు గారు రేపు వచ్చినప్పుడు గీతా క్లాస్కి వచ్చినప్పుడు చూడండి అరే శోచాయించుండ్రు అంటే శోచాయించుండ్రు అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి అర్థం అలాగే ఘుసాయించు అని నేను అంటున్నా ఆలోచించండి అన్నదానికి ఘుసాయి సో చూడండి ఉర్దూ ఉర్దూ అన్నది చాలా అందమైన భాష ఉర్దూ చాలా అందమైన ఈ విషయం నాకు ఎలా తెలుసులు అంటారేమో నేను ముప్పై ఏళ్ళ నుంచి హైదరాబాద్ నలభై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాను నన్ను ఎవరో అడిగారు అమెరికాలో ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా ఉర్దూ అంతా అని అడిగారు అంటే నేను హైదరాబాద్ ఉన్నాయా నాకు వర్దూ చాలా రొటీన్గా నాకు తెలుసు అని నేను చెప్పాను నేను ఉర్దూ అలాగే చాలా ఉర్దు పట్టుకున్నాను సో కాబట్టి శోచాయించు అంటే ఐ ఇమీడియట్లీ ఐ లైక్ దట్ యూస్ షైడ్ బాగా బాగుంది యూస్ ఐదు పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ యూసే దాని చేతను ఇన్స్పైర్ అయ్యి నేను ఘసాయించాడు అని నేను అంటున్నా రియల్లీ కాబట్టి దేహ ఆ దేహముందు దేహాంతరస్య తత్తుల్యస్య సంభవ నా inko ఆ dehamu ఇంకో మహారాజు దేహము దాంట్లో undi, కూర్చుని ఉంది అని చెప్పుట కూద కాబట్టి ఏ రకంగానైనా జాగ్ర మీరు స్వప్నాన్ని అడ్డ దృష్టాంతం చేసి జాగ్రత్తను మిథ్యను చెప్పితే పొసగుతుంది తప్ప మీరు జాగ్రత్తను దృష్టాంతం చేసి స్వప్నాన్ని సత్యమని చెప్పే ప్రయత్నం చేస్తే అది ఎన్నటికీ పొసగదు అని ఇది చెప్పారు ఈ రకమైన విచారము అవస్థాప్రయ విచారము చాలా గొప్పది ఈ విచారంలో ఏమవుతుందంటే జగత్తు యొక్క మిథ్యాత్వము మనకి బాగా బుద్ధికి వస్తుంది ఆ జగత్తు మిథ్యా అని తెలుసుకుంటూ ఉంటే అంతఃకరణానికి కొంత తేట తేట పడుతుంది కొంచెం తేట పడుతుంది తేట పడ్డ ఉంటే మురికి నీరు తీసుకొచ్చి దానికి రెండు వేస్తే ఆ మురికి అంతా కిందకి దిగిపోయి నీరు తేటగా అవుతుంది ఆ విధంగా ఈ జాగ్రత్త అవస్థలో అనుభవాలు స్వప్నతుల్యములు అనే విచారం ఉన్నదే చాలా ఉపయోగకరమైన విచారం మహాత్ముడు చెప్పేవారు నీ మనస్సుకి కష్టం అనిపించినప్పుడల్లా ఇది స్వప్న సోదరి సంఘం గుర్తు చేసుకో యు ఫేక్ ఇట్ టు మేక్ ఇట్ అలా గుర్తు చేసుకోవాలి ఇది ఒక స్వప్నంద బాబు అనుకో సార్ అనుకుంటే ముందు సగం బరువు తీరిపోతుంది ఆ కంగారు తగ్గుతుంది ఆ వెర్రీ వ్యామోహం తగ్గుతుంది అప్పుడు కొంచెం ఆలోచించుకుని ప్రాపర్ రెస్పాన్స్ మనం తీసుకురావచ్చు ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో పూర్వపక్షం నను పర్యంకే శన పథి ప్రవృత్తమాత్మానం పశ్యతి నీ స్వప్నాన్ పశ్యతిదాహ అక్కడికి ఆ సిద్ధాంతం అయిపోయింది ఇంకా పూర్వపక్షం కాదు అవతారిక అక్కడికి ఆ సెటిల్ అయిపోయింది ఇప్పుడు అవతారిక అంటున్నారు ఇప్పుడు నను అని ఉన్నంత మాత్రం పూర్వపక్షం కానక్కర్లా ఇప్పుడు పర్యంకంపై పడుక్కున్నాడు ఆయన పర్యంకే శయాన్న పడుక్కుని దారిలో ప్రయాణం చేస్తున్న తనను చూస్తున్నాడు పఠిప్రవృత్వం ఆత్మానం పశ్యతి ఏమండి అలా పర్యంక మీద తానే బయట తిరుగుతున్నట్టుగా చూస్తున్నాడే తప్ప యథార్ ఈ స్వప్నములను బయట ఏమీ చూడవు